అవేద్యత్వే సతి అపరోక్ష అవేద్యోప్యపరోక్ష భవత్యం సత్యం జ్ఞానమనంతం చేస్తీహ్య బ్రహ్మ లక్షణం అని ఈ విధంగా పంచదశే మూడో ప్రకరణము ఇరవై ఎనిమిదో బ్రహ్మము స్వయం ప్రకాశము ఆత్మ స్వయం ప్రకాశము అని నిరూపణ చేశాడు అవేద్యో అపి అపరోక్ష ఇంతే లక్షణం ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పటకు లక్షణమేది అవేద్యత్వే సతి అపరోక్షం ఈ విధంగా స్వయం ప్రకాశం లక్షణము చేశాడు అవేద్యము అంటే అది తెలియబడనిది ఏ ఇంద్రియాదుల చేత గాని ప్రత్యక్షాది ప్రమాణాల చేత గాని సూర్య చంద్ర నక్షత్రాల చేత గాని తెలియబడేది కాదు అవేద్యం ఉంది అని అంటే వంధ్యాసుడు కూడా అవేద్యమే ఉన్నాడు కదా ఆకాశ పుష్పము శశి అంటే కుంజేలు కొమ్ము ఇవి కూడా అవేద్యంలే ఉన్నాయి కదా అందువల్ల వాటి వల్లే ఆత్మ కూడా అవేద్యం అని అంటే అసత్ అనవలసి వస్తుంది సంధ్యాశ్వతుడు శశిశృంగము ఆకాశ పుష్పము ఊర్మ రోమము ఇత్యాదు అసత్తు అలీకము ఝూట లేనేలేవు వాటికి స్వరూపమే లేదు అట్లా అవేద్యం ఆత్మ అంటే ఆత్మాస లేనేలేదు అసద్పము అని శంక ప్రాప్తమవుతుంది లేదు లేదు నాయనా అట్లా కాదు అపరోక్షం ఉంది నాయనా అన్నాడు ఎవరికైనా ఆత్మ పట్ల సంశయం ఉందా అహం అనహం వా ఇది కశ్చిత్ సందిద్దే నయే వాహం ఇది విపరీస్తి చిత్సుకాచారుల వారు కూడా నేను ఉన్నానా లేదా అనేటువంటి సంశయం లేదు కొని నేను లేని లేను అనేటువంటి విపరీత భావన కూడా లేదు ఉందా చెప్పండి మీ అనుభవం చెప్పండి మీరు ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఉన్నారు కదా సంశయమా లేదు కొని నేను కానే కాదనేటువంటి విపరీత భావన ఉందా లేదు అందువల్ల ఎవరికి కూడా సంశయ విపరీత భావన లేదు ఆత్మ ఉంది ఎట్లా ఉంది అపరోక్షం ఉంది ఆత్మ పరోక్షమా చెప్పండి పరోక్షం అయితే మరి నేను నేను అనేటువంటి అహమహం అనేటువంటి వ్యవహారం చేయకూడదు సందేహం కలగాలి పరోక్షం సందేహం ఉంటుంది కాబట్టి ఆత్మ అపరోక్షం ఉంది సాక్షాత్ అపరోక్షత ఏం చెప్తుంది బ్రహ్మం ఎట్లా ఉంది సాక్షాత్ అపరోక్షం ఉంది అయితే ఘట అపరోక్షం ఉన్నాయి కదా స్వామీజీ పరోక్షం ఉన్నాయి అపరోక్షం ఎదురుగా ఉన్నాయి ఘటపటాదులు ఇవి ఎట్లా ఉన్నాయి అపరోక్షమే ఉన్నాయి కదా అప్రోక్షమే ఉన్నాయి అందువల్ల మరి ఆ ఘటాదుల వలె ఆత్మ జడము అని చెప్పండి దృశ్యము అని చెప్పండి అని అంటే అట్లా కాదు అవేద్యముంది ఉంది ఘట తెలియబడేది కాదు ఇంద్రియాల చేత తెలియబడేది కాదు అవేద్యం అందువల్ల కేవలం అవేద్యం అని అంటే వంద్యాసూత్రంలో అవుతుంది కేవలం అపరుక్షం అంటే ఘటాదుల్లో అతివ్యాప్తి అవుతుంది అందుకని అక్కడా ఇక్కడ రెండి చోట్ల అతివ్యాప్తి కాకుండా రెండు విశేషణాలు ఇచ్చి స్వయం లక్షణం చేయబడింది అవేద్యము ఉన్నది కూడా ఉంది అంటే వంధ్యాశుద్ధిని వలే కాదు గట పటాదుల వల్లే ప్రత్యక్షం కూడా కాదు ఆత్మ ఎందుకు ఎత్ సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అది సాక్షాత్ అపరోక్షం ఉంది ప్రత్యక్షం కాదు కేవలం అపరోక్షం కాదు సాక్షాత్ అపరోక్షం చూడండి కొంచెం ఇక్కడ వివేచన చెయ్యాలి ఇక్కడ పరోక్షము అనే ఒకటి ఉంది అపరోక్షము ఒక శబ్దముంది ప్రత్యక్షము అనే ఒక శబ్దం ఉంది సాక్షాత్ అపరోక్షం కూడా శృతి మాత చెప్తుంది వీటిలో అంతరం వీటి భేదం తెలుసుకోవాలి పరోక్షం అని అంటే అక్షాణం పరహ పరోక్ష అంటే ఇంద్రియాలకు విషయం కానిది ఇంద్రియాల చేత తెలియబడింది అది పరోక్షము పర్వతో మహిమాన్ అన్నాం అనుకోండి పర్వతం నందు అగ్ని ఉంది అని ఈ విధంగా అన్నాము ఎట్లా అంటున్నాము ఆ పర్వతం నందు గురేఖాకి న్యాయి నిట్ట నిలువుగా పొగ ఎల్లుతుంది అనమాట ఆ పొగను చూసి మనం అనుమానం చేస్తున్నాము పర్వతం అగ్ని ఉంది అని ఈ విధంగా అగ్ని ఉంది అని పొగను చూసి ఆ లింగాన్ని పట్టుకొని మనం అనుమానం చేస్తున్నాం అక్కడ అగ్ని మనకు ఇంద్రియాలకు గోచరం ఉందా నేత్రానికి తెలియబడుతుందా ఒకవేళ నేత్రానికి తెలియబడుతుంది అనుమానం చేయాల్సిన అవసరమే లేదు అందువల్ల అది ఇంద్రియాలకు గోచరం కానందువలన అది పరోక్షం ఉంది పర్వతం నందు వహని అగ్ని ఏదైతే ఉందో అది పరోక్షం ఉంది అట్లే పుత్రస్తే జాత అని అన్నాడు అనుకోండి ఒక పురుషుని యొక్క భార్య తల్లి గారింటికి వెళ్ళింది ఎందుకు అని అంటే కురుడికి కురుటి కోసం వెళ్ళింది అక్కడికి పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక చక్కటి పుత్రరత్నానికి జన్మాని ఇచ్చింది అప్పుడు అత్తగారు ఏం చేశారంటే ఒక మనిషిని పంపించారు పంపించి ఆయన గారికి చెప్పండి పుత్రుడు జన్మించాడు అని ఆ పురుషుడు వచ్చాడు ఈ పురుషునికి చెప్పాడు పుత్రస్తే జాత అని కొడుకు జన్మించాడు అని ఈ విధంగా శబ్ద ప్రయోగం చేసి చెప్పినాడు అప్పుడు శబ్ద జ్ఞానం అయిందా లేదా అతనికి అయింది మరి ఈ జ్ఞానం పరోక్షమా అపరోక్షమా పరోక్షం ఎందుకు పుత్రుడు ప్రత్యక్షం లేడు కదా అందుకని ఆ పుత్రుని యొక్క జ్ఞానం ఏదైతే పరోక్ష జ్ఞానం అనబడుతుంది అక్షానాం పరహ ఇంద్రియాలకు పరమైంది ఇంద్రియాలకు విషయం కానటువంటిది అందువల్ల అది పరోక్షం అనబడుతుంది ఇట్లా పరోక్ష జ్ఞానం గురించి తెలుసుకున్నాం తర్వాత ప్రత్యక్షం అంటే అక్షానాం ప్రతి ప్రత్యక్ష అంటే ఇంద్రియాలకు ఎదురుగా ఉండి తెలియబడేటువంటి పదార్థాలు కంటికి ఎదురుగా ఉంది గటమో పటము కుర్చీ టేబుల్ మొదలైనటువంటి పదార్థాలు ఎదురుగా ఉన్నాయి ఈ పదార్థాలు ఏమున్నాయి ప్రత్యక్షములు ఇంద్రియాలకు ఎదురుగా ఉన్నాయి ప్రత్యక్షం పడతాయి ఇక అపరోక్షం అంటే ఇది ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు అపరోక్షమంటారు కానీ అట్లాంటి వస్తువులు ఏమి ఉన్నాయి స్వామీజీ కనపడితే ఇంద్రియాలకు తెలియబడాలి వాటికి ప్రత్యక్షం అంటాం తెలియబడిన వస్తువులకు పరోక్షం అంటాం కాని అపరోక్షం ప్రత్యక్ష అనుమానాల కంటే విలక్షణమైనటువంటి పదార్థాలు ఏమున్నాయి అని అంటే ఉన్నాయి వినండి సుఖ మీకు ప్రతి ఉదయా లేదా చెప్పండి సుఖ మీకు కలిగినట్టుగా అనుభవం ఉందా లేదా నాకు సుఖం కలిగింది నాకు దుఃఖం కలిగింది అనేటువంటి జ్ఞానం మీకు అవుతుందా లేదా అనుభవం ఉందా లేదా ఉంది మరి ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు ఏ ఇంద్రియాల చేత మీరు తెలుసుకుంటున్నారు శ్రోత్రేంద్రియం చేతన చతురింద్రియం చేతన స్వగీంద్రియం చేతన రసనేంద్రియం చేతన జ్ఞానేంద్రియం చేతన ఏ ఇంద్రియం చేత మీరు సుఖదుఖాలని తెలుసుకుంటున్నారు చెప్పండి కోని అవి పరోక్షన్నాయా అనుమానం చేయడానికి అనుమాన ప్రమాణం కూడా ఇక్కడ ప్రవృత్తి లేదు అనుమానం చేత కూడా తెలుసుకుంటలేవు ఇంద్రియాల చేత కూడా తెలుసుకుంటలేవు అందువల్ల ఇవి పరోక్షములు కావు ప్రత్యక్షంలో కావు మరేమి అపరోక్షములు ఏవి సుఖ దుఃఖాలు అంతఃకరణము ధర్మాలు కామ సంకల్పం చికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ధీహి హ్రీహి భీహి ఇత్యే తత్సర్వం మనోధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపరోక్షమునబడతాయి అట్లే మరియు ఆత్మ ఉంది కదా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అహం అనహం వా ఇది కశ్చిత్ నా సందిగ్ధే నేవాహమితి వా విపరీత నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహం ఎవరికి లేదు పోనీ నేను లేనే లేను అనేటువంటి విపరీత భావన కూడా ఎవరికి లేదు అంటే నేను ఉన్నాననేటువంటి స్ఫురణ జ్ఞానము ఉందా లేదా ఉందా లేదా ఉంది కదా ఉంది మరి ఇప్పుడు నువ్వు ఎట్ట తెలుసుకున్నావు చెప్పు ఏ ఇంద్రియాల చేత తెలుసుకున్నావు ఏ ప్రమాణాల చేత తెలుసుకున్నావు నీకు మనుసు కూడా అవసరమా ఇక్కడ మనసు యొక్క మనసుకు కూడా సాక్షివై నువ్వు ఆ మనసు యొక్క భావ అభావాలను కూడా ప్రకాశిస్తున్నావు మనసు జాగ్రత్త స్వప్నాల్లో ఉంది సుషుప్తుల్లో లేదు కాబట్టి జాగ్రత్త స్వప్నాల్లో దాని భావాన్ని తెలుసుకుంటున్నావు సుషుప్తిలో దాని అభావాన్ని కూడా తెలుసుకుంటున్నావు మరి తెలుసుకునేటువంటి నీవు దానికంటే వేరుగానే ఉన్నావు కదా మరి మనసు యొక్క అపేక్ష లేకుండా కూడా నువ్వు ప్రకాశిస్తున్నావా లేదా అందువల్ల నువ్వు ఎట్లా ఉన్నావో పరోక్షమా ప్రత్యక్షమా అపరోక్షమా ఎట్లా ఉన్నావు నువ్వు సాక్షాత్ అపరోక్ష సాక్షాత్ అపరోక్ష రూపడం ఉన్నావు అని విధంగా శృతి చెప్తుంది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అని ఈ విధంగా అందువల్ల ఆత్మ నిత్య అపరోక్షం ఉన్నది స్వయం ప్రకాశం